లేదండి బాబు మీరు దేవాలయం కట్టారంటే ఈశ్వరుని పెట్టారంటే మీరు ఏ రూపంలో అయినా పెట్టండి ఇవన్నీ చేయాల్సిందే అంతే షోడసోపచారాలన్నీ చేయాల్సిందే నో డౌట్ ఇప్పుడు షోడసోపచారాలు సూర్యుడికి చేసావా నీకు చేసామా నీలో ఉన్న దైవత్వాన్ని నీలో ఉన్న దివ్యాత్మని మేల్కొలపడానికి అది పెట్టాం అసలు యాక్చువల్గా ఆ పని వలన ఎవరు మేల్కొంటారు నువ్వు మేల్కొంటావు ఈ దేహాత్మ భావంలో నుంచి ఆ దివ్యాత్మస్థితిలో మేల్కొనడానికి చేస్తున్న ప్రక్రియ అంతే ఒకసారి దివ్యాత్మస్థితిలో మేలుకొన్నావు ఇంకా అప్పుడు ఏమైపోయింది అప్పుడు ఇక షోడశోపచారాలు లేవు అవసరం లేదు వాడికి ఈ సత్యాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి అంతేగాని నేను పడుకున్నాను కాబట్టి సూర్యుడు లేడు నేను లేస్తేనే సూర్యుడు ఉన్నాడని నీకు అన్వయం చేసుకోవడం తగదు భావ ప్రవృత్తి నుంచి సచిదానంద లక్షణంలో స్థిరపడే దిశగా దేహాత్మ భావం నుంచి దివ్యాత్మ స్థితి అను మేల్కొనేటట్లుగా ఉండేటట్లుగా మేల్కోవడం కూడా గట్టిగా మాట్లాడితే ఉండుట ఆ నిర్ణయముతో ఉండుట మనోబుద్ధుల యొక్క వ్యవహారమును పనిముట్టుగా చూచుట హరి శ్రీగురుభ్యో నమీ ఓర్ణమదూర్ణమిదం పూర్ణ ఊర్ణముద్య పూర్ణస్ ఊర్ణమాదాయ పూర్ణమేవాసిష్య ం తో శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీ గురుభ్యో నమ్మ హరి నారాయణ నారాయణ